వేగిరమేటికిని వేసటలేటికిని విష్ణుని సొలయగనేలా సాగిలి మొక్కనతడు మన్ననలు జరిపిన జరిపినపాటి జరిపీగాక తన వేలే తన కన్ను దాకినను తానెని గోపించిన తన కర్మే తన్ను వేయుగ దైవము దూరగనేలా అనుభవింపుచును హరినే కొలిచిన అలమటలన్నీయుహరిచూచి పొనుగకతమలో దుర్దోషంబులు పొమ్మన్నప్పుడే పోయిగాకాగిరమేటికి వేసటలేటికిని విష్ణుని సొలయగనేలా సాగిలి మొక్కనతడు మన్ననలు జరిపినపాటి జరిపీగాక కడుపు లోపలికి మింగిరత్నము కడుచోట్లమెదక గనే బడిదన అంతర్యామి దామరచి పలు వెల్పుల విడు శ్రీపతి నామ మంత్రమే వేడుక తల చదలచగను చెడకుండానతడు పవనము చేసినప్పుడే చేసీగా వేగిరమేటికి వేసటలేటికి విష్ణుని సొలయగనేలా సాగిలి మొక్కనతడు మన్ననలు జరిపిన పాటి జరిపీగాక కర్మమునతడే కార్యమునతడే కడగిన శ్రీవెంకట విభుడు నిర్మించినట్లవు నీయు మరి నేడనుమానములేలా ధర్మం వితనికి ఏ కాలంబును రక్షించే బిరుదు అర్మిలి ఇతని గొలిచిన చాలును అందని పదవులు అందీగాకాటికి వేసటలేటికి విష్ణుని సొలయగనేలా సాగిలి మొక్కనతడు మన్ననలు జరిపిన పాటి జరిపీగాక